దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఆయన నామను ఘనపరిచి మహిమపరిచేవారిగా మనం ఉండాలా మరి ఆయన నామానికి మహిమ మనుషులు నిమిత్ర మాత్రులు కాబట్టి మనము దేవునికి భయపడే ఉండాలి ఆయనను స్థుతించాలి ఘనపరచాలి ఆయన ఇచ్చిన ఈ యొక్క రోజును బట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి అది ప్రార్థిస్తూ మరి ఆయనను మనం ఘనపరచాల ప్రార్థన దారా ఈ యొక్క ఆరాధన స్టార్ట్ చేసుకుందాము నేను ప్రార్థిస్తాను శాంతమ సిస్టర్ పాట పాడుతుంది నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసు నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా తండ్రి గడిచిన కాలం కాపాడి మీ కృపలు భద్రపరిచిన దేవ నైనా మమ్మల్ని సజీవులు ఉంచిన దేవా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు నాయన మరి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువా మరి పాటధార మహిమ పొందండి వాక్యంధార మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ శాంతమ శ్రీస్టర్ మీరు పాట పడండి మగా గర్ణుడు మహోన్నతుడు సర్వ శడు మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు ఏ సే నీకు ఆశ్రయమో ఆయన నీకు కోటయగును ఏ నీకు ఆశ్రయమో ఆయన నీకు కోటయగును దేవుడని నీవు నమ్ము కొనుము దేవుడని నీవు నమ్ము కొనుము ఆయన నీడలో విశ్రమింపుము ఆయన నీడలో విశ్రమింపు మగగనుడు మహోన్నతుడు సర్వశత్తుడు ఏసు సర్వోన్నతుడు సర్వశత్తుడు యేసు సర్వోన్నతుడు వేటగాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయును వేటగాని ఊరి నుండి విడిపించును వేటగాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయును తన రే తో నిన్ను కపును తన రెక్కలతో నిన్ను కపును కేడము యూచు నిన్ను కయును కేడము మోయూచు నిన్ను కయును మగగనుడు మౌనతుడు సర్వశత్తుడు ఏసు సర్వోన్నతుడు సర్వశత్తుడు ఏసు సర్వోన్నతుడు నీదు పాదములకు రాయి తగలదు దూతలు చేతులతో ఎత్తు కొందరు నీరు పదములకు రై తగలదు దూతలు చేతులతో ఎత్తు కొందరు ఇసునామేరిగి నము ఏసునామ ఎరిగి నీవు నడువుము ఏసే నీకు ఘనతనిచ్చును ఏసే నీకు ఘనతనిచ్చును మా గనుడు మోన్నతుడు సర్వశత్తుడు ఏసు సర్వోన్నతుడు సర్వశత్తుడు ఏసు సర్వోన్నతుడు వెయ్యి మందిని ప్రకపడి ఉండగా పదివేలు కుడి పక్క కూలి పడగా వెయ్యి మంది నీ పడి ఉండగా పదివేల మంది నీ పడి ఉండగా అపాయము నీకు సంభవింపదు అపాయం నీకు సంభవింపదు ప్రభువే నీ పక్షం నుండును ఆ ప్రభువే నీ ప్రక్క నిల్చును మగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు సే నీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును ఎసే నీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును దేవుడని నీవు నమకొనుము దేవుడని నీవు నమకొనుము యన నీడలో విశ్రమించుము ఆయన నీడలో విశ్రమించుము మగగనుడు మహోనతుడు సర్వశత్తుడు యసు సర్వోన్నతుడు సర్వశత్తుడు యసు సర్వోన్నతుడు వెటగాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయును తనర కలతో నిన్ను కప్పును కేడము మోయూచు నిన్ను కయును కేడము మోయూచు నిన్ను కయును మగగనుడు మహోనతుడు సర్వశత్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశత్తుడు ఏసు సర్వోన్నతుడు మగగనుడు మీరు వాక్యం చేసుకోండి సిస్టర్ ఓకే బ్రదర్ బ్రత సిస్టర్స్ అందరికి ప్రేయసలా ఈ రోజు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి నతాన బ్రదర్ గ్లోరీ సిస్టర్ కి వందనం చెల్లిస్తున్నాము ఈ రాత్రి కాలం ముందే ప్రభా వాక్య చేత మీరు మాతో మాట్లాడండి దేవా అమలుసారి చేయండి తండ్రి యేసు ప్రభా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభ నా తండ్రి నీకు వందనాలు దేవా యేసు ప్రభా వందనాలు దేవాక్యంలో యశు ప్రభ యేసు చూడాలా ప్రభ శివాల శక్తిని దయచేయండి తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా వాక్యం చేత మీరు మాట్లాడండి అత నీకే కలుగును రాక ఏ సునాములు అడివేడుకుతున్నాం తండ్రి ఆమె రత్న పత్రిక ఆరో అధ్యాయము మన మొదటి వచనం నుంచి చూసుకున్నాము ఇక్కడ పౌలు భక్తుడు మరి ఇక్కడ ఈ సంఘంతో ఎబ్రి సంఘంతో మరి మాట్లాడతా ఉన్నాడు మరి ఇక్కడ ఏమో చెప్తుందంటే మరి ఈ ఈ ఎబ్రి సంఘంలో మరి ఇక్కడ వీళ్ళు దేవుడి విషయంలో మీరు తప్పిపోతున్నారని ఇక్కడ మరి మాట్లాడతా ఉన్నాడు పౌలు ఎబ్రి సంఘంతో మరి ఇక్కడ అనేకమైన వీళ్ళు ఎట్లాగంటే వీళ్ళు ఆ విశ్వాసంలో పడుకోనికి వీళ్ళు సిద్ధమవుతా ఉన్నారు కదా దేవుని విశ్వాసం నుంచి తప్పిపోతా ఉన్నారు దేవుని విడిచిపెట్టడానికి సిద్ధం అవుతా ఉన్నారు ఎందుకంటే మరి ఈ సంఘంలో ఉన్న వారు ఏ విధంగా బలహీనులయ్యారంటే కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుతయ్యూ చూడు ఇక్కడ వీళ్ళు మరి ఇక్కడ మరి పౌలు చెప్తా ఉన్నాడు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుతాయు విశ్వాసము విశ్వాసమును బ్యాప్తిజంలను గురించి బోధయో అస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును చూడు ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందుతయు అంటే వీళ్ళ క్రియలు ఏ విధంగా ఉన్నాయంట చచ్చిన వారిలా క్రియలు ఉన్నాయంట వీళ్ళలో జీవం లేకుండానే నిర్జీవ క్రియలుగా విడిచిపెట్టమని వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు పౌలు చూడు వీళ్ళలో బలహీనతలు మరి ఉన్నది ఎందుకంటే వీళ్ళు దేవుళ్ళ ఎదిగిన వారై దేవుళ్ళ సావాసములు ఉన్నవారు దేవుళ్ళ బలపడిన బిడ్డలై ఉండి ఏ విధంగా ఉన్నారంట నిర్జీవం క్రియలు విడిచిపెట్టి మారు మనసు అంటే ఇక్కడ పౌలు వలకు గుర్తు చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో చూడు వీళ్ళ జీవితం అంతా దేవుళ్ళో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూసి కూడా వీళ్ళ పాపం తట్టు తిరిగినట్టు ఇక్కడ తెలుస్తుంది వీళ్ళ జీవాలు ఉన్నాయంట వీళ్ళ ఆత్మ సంబంధమైన క్రియలన్నీ చచ్చిన క్రియల్లాగా ఉన్నాయని మరి ఇక్కడ అవి విడిచిపెట్టమని పౌలు వాళ్ళతో మాట్లాడతా ఉన్నాడు కాబట్టి నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి కదా విడిచి మారు పొందు యు దేవుని ఎంత విశ్వాసమును బ్యాప్తిజంను గురించి బోధయు అస్త నిక్షేపమును మృత్యుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనుపునాది మరల వేయక అంటే వీళ్ళలో ఏ విధంగా ఉందంట ఆవిశ్వాసము వీళ్ళకు కలిగిన్నది చూడు వీళ్ళకు మరి అనేకమైన ఈ కలుగుతా ఉన్నాయి ఈ లోకంలో బ్యాప్తిజం అని కదా వీళ్ళకు బోధ మరి ఈ లోకమున్న ప్రతి ఒక్కటి కూడా మరి మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరణ వేయక అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంట మళ్ళా పాపం తట్టు తిరిగినట్టు కనబడతా ఉంది అంటే దేవుని అంటే విశ్వాసము వీళ్ళలో దేవుని విశ్వాసము సల్లగిలుస్తుంది కాబట్టి మళ్ళా బ్యాప్టిజం గురించి బోధయు అస్థనిక్షేపములు మృతుల పునరుద్ధానం నిత్యమైన తీర్పు అను పునాది మరణ వేయక క్రీస్తుని గురించి మూలోపదేశము మాని అంటే దీనిలో మళ్ళీ ఏమైనా పాపములు మూలోపదేశ పాతంలో మళ్ళా వీళ్ళలో సంభవిస్తా ఉన్నాయి వీళ్ళలో ఉన్న మరి అనేకమైన అని తెచ్చుకొని దేవుని సన్నిధిలో పెడతా ఉన్నారని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు చూడు వీళ్ళ చేత చేత చేయబడిన హస్తకృతాలు కదా మరి దేవుని అందు మళ్ళా బలహీనమైన తీసుకొచ్చి దేవునికి మళ్ళా చేయడం కదా దేవుడికి ఇష్టం లేని చేయడము మళ్ళీ బ్యాప్తిల గురించి ఎందుకు గుర్తు చేస్తున్నాడు మళ్ళీ అయినా ఉన్నవారే కదా దేవుని విశ్వాసంలో బలపడ్డ కదా ఎందుకు బలహీనులై ఉంటున్నారు వీళ్ళు కదా దేవుడు మనకు ఒకటే విశ్వాసం ఒకటే బాతిదం ఒకటే పునరుద్ధానము కదా ఒకటి తీర్పు కదా వీళ్ళు ఏమైన్నారంట వీళ్ళు బలహీనులయ్యింది మళ్ళా అత్యని క్షేపమును ముతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనుపునాది మరళ వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశమును మాని సంపూర్ణ అంకుటకు సాగిపోదాము అంటే ఏసు మరి ఏసు మనకి ఏం చెప్పిండో దాని ప్రకారంగా జీవించమని చూడు వీళ్ళు అనేకమైన దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంటున్నారని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు వీళ్ళ పాపము అంటే వీళ్ళ జీవాలు ఎట్లా ఉన్నట్టే నిర్జీవమైన క్రియలు వీళ్ళ సంభవిస్తా ఉన్నాయి వీళ్ళలో అంటే ఎందుకు ఈ విధంగా ఉంటున్నారంటే ఈ లోకంలో ఉన్న ఆచారాలను ఈ లోకం ఉన్న ఈ లోక ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దేవుని ఆరాధిస్తున్నట్టుగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాయి ఈ మాటలు చూడు వీళ్ళలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉన్నారంటే తీర్పుకు సంబంధమైనవి కూడా వీళ్ళు తెచ్చి పెట్టుకుంటా ఉన్నారు మరి దేవుడి ఉగ్రతకు పాతులై ఉన్నట్టు ఇక్కడ తెలియజేస్తా ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు మరి దేవుడు మలకు మూలోపదేశాలు క్రీస్తుని గురిచిన మూలోపదేశమును ప్రదేశమును మాని సంపూర్ణం అగుటకు సాగిపోదాము ఈ లోకంలో ప్రతి ఒక్క వదిలిపెట్టి ఈ లోకముల ప్రతి తీసివేసి దేవుని అందు చూసుకుంటూ సంపూర్ణం అగుటకు సాగిపోదాము నువ్వు ఏ విధంగా అయితే దేవుని అందు విశ్వాసం పెట్టినావో ఏ విధంగా రక్షణ పొందినవో దేవుని ఎందు ఏ విధంగా నమ్మకంగా జీవిస్తున్నావో నీలో ఉన్న ప్రతి ఒక్క ఫలాన్ని దేవుడు గుర్తిస్తా ఉన్నాడంట అందుకే వీళ్ళలో ఏమైన్నదంటే వీళ్ళ బలహీనతలు మరి ఈ లోకంలో ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఈ లోకము ఏమైతే చేస్తుందని తట్టు తిరుగుతావో దేవులో ఉన్న ప్రతి ఒక్క జీవమైన కణాలు నీలో చనిపోతాయి నీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏమైపోతా దేవుళ్ళ వెలిగి దేవుళ్ళ ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏదైతే రక్షణ పొందుకున్నావో అది కూడా మనలోంచి తొలగిపోతా ఉంటదని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు చూడు ఈ రోజు మరి ఇక్కడ మరి పౌలు వాళ్ళతో మాట్లాడుతుంది ఈ లోకంలో ప్రతి ఒక్కటి దాన్ని తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట మరి దేవుని సన్నిధిలో పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది వాళ్ళ హృదయాలలో నివాసం అవుతున్నాయి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అందుకే ఏమంటున్నాడంటే మూలోపదేశము మాని సంపూర్ణం ఆగుటకు సాగిపోదము ఇవన్నీ తీసివేసి దేవుని ఎందు వాక్యం ను నిలిచి మరి ఆయన ఏం చెప్పిండో ప్రకారంగా మనము ముందుకు వెళుదామని చెప్తా ఉన్నాడు పావులు భక్తుడు చూడు దేవుని ఎందు మనం నిలకడ ఆయన ఏం చెప్పిండో దాని తగ్గట్టుగా మనము జీవించాలా మరి దేవుడు మనకి ఏమి ఇచ్చిండో ఆ అవకాశాన్ని ముందుకు తీసుకొని వెళుతుండాలా మరి దేవుడు మనకు అనేకమైన విషయాలు భయపరచడు ఎప్పుడైనా తను రక్షణ పొంది ఏసిన దాపం పొంది రక్షణ పొంది మరి దేవుడు పరిశుధాత పొంది కృపవాలను పొందుకొని దేవుడు నీకు ఏమిచ్చినా వాగ్దాన్ని దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు మరి దేవుడు చిత్త మీద ఎరిగి ప్రకారంగా జీవిస్తే దేవుడు ప్రతి నీకు నడిపిస్తాడని ఇక్కడ పావులు చెప్తా ఉన్నాడు చూడు ఇక్కడ మరి ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే మూలోపదేశమును మారి సంపూర్ణ అగుటక్కు సాగిపోదాము దేవుడు సెలవిచ్చిన ఎడల మనం చేయుదము దేవుడు మాటిచ్చినప్పుడు మనం ఆ మాట ప్రకారంగా మనము జీవించాలని ఇక్కడ తెలియ చెప్తా ఉన్నాడు పౌను దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంది దేవుడు ఏమంటున్నాడు న చిత్తం ఏముందో భూమి మీద మనం భూమి మీద ఎందుకు వచ్చినామైన మనము ఈ లోకానికి కలిగి అందుకే దేవుడు ఏర్పరచుకుంది కాబట్టి తన కృపలు మనము కాబట్టి దేవుడు అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తా ఉన్నాడు మనకు అనేకమైన విషయాలు దేవుడు చూపిస్తా ఉన్నప్పుడు దాని ప్రకారంగా మనము జీవించాల అందుకే దేవుని అది ఈ రోజు మనకు దేవుడు ఇస్తున్నది నీకు దేవుడు ఏ రోజు ఈ రోజు ప్రార్థనకి వచ్చినప్పుడు దేవుడిని తను ఏం మాట్లాడండు అది చేయకుండా ఉండుమా చేయాలి కదా మనం అదే దానికోసమే కదా మన ప్రాయసం ప్రతిదినము ఆరాధన మన ప్రార్థన మన వాక్యము కదా దేవుణ్ణే ఎందుకు సృష్టిస్తున్నాం మనం ఈ రోజు దేవుడు తెలివచ్చిన ఏడన మనం అలాగున చేయకుండుమా ఒక్కసారి వెలిగింపబడి పరులోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలిన ఏమంటూ దేవుని దివ్యవాకము రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల శివ వేయిచ బాహాటంగా ఆయన అవమాన పరుచుచున్నారు కనుక మారు మనసు వారిని మరల నూతన పరుచుట అసాధ్యము అంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనకు అనేకమైన విషయాలు భయపరిచిన తర్వాత ఒక్కసారి వెలిగింపబడి ఫలోక సంబంధమైన వరమును రుచి చూసి ఈ రోజు మనం అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటా ఉన్నాం కదా మనకి ఈ విషయాలు మనకి ఏమైనా తెలుసా ఏ విషయాలు కూడా మనకు తెలియదు కదా పాత నిబంధనలు ప్రతి బిడకు ప్రవక్త కానీ మరి ఎవరైతే ఆయన ప్రవక్తగా జీవించిన వాళ్ళకి మరి శిష్యులుగా జీవించిన వాళ్ళకి ప్రతి మర్మము వాళ్ళకు దాచది కానీ ఎప్పుడైతే నువ్వు కొత్త నిబంధనలకు వచ్చి ఏమో దాటిజం పొంది నీకు దేవుడైతే బాహరంగా నీకు అన్ని బయలుపరచబడు ఏడు కూడా మరుగు చేయను అని అన్నాడు దేవుడు అందుకే మన పరోలోకమైన సంబంధము అందుకే అంటూ దేవుడు ఏమంటున్నాడు ఒక్కసారి వెలిగింపబడి పరోలోకమైన సంబంధము బలమును రుచి చూచి ఎప్పుడైతే నువ్వు పరోలోకమైన సంబంధమైన ఆ రుచి ఎప్పుడైతే చూస్తావో దేవుని అందు ఎప్పుడైతే రుచి చూస్తావో దేవుని వాక్యంలో దేవుని ప్రార్థనలో కదా ఆ పరలోకమైన మర్మాలు దేవునికి అనేకమైన విషయాల పట్ల మీరు దేవుడు అన్ని నీకు చూపిస్తా ఉన్నప్పుడు ఆ రుచి కలిగి దేవుని అందు కుమరింపబడి మరి అనేక మందిని దేవు సంస్కృతి వచ్చి ఈ రోజు నువ్వు దాంట్ తప్పిపోతే ఏ విధంగా ఉంటది రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలిన వారై ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో దేవుళ్ళ లీనమై ఆ పర్లోకం సంబంధమైన మర్మాలన్నీ నీకు తెలియజేయబడ్డప్పుడు చూ దేవుడు చూపించినప్పుడు అన్ని తెలుసుకొని కూడా దేవుని దివ్యవాక్యను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎప్పుడైతే ఆ ఎప్పుడైతే వెలిగింపబడతావో ఆ దివ్యవాక్యానికి కదా రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించడైతే అందుకే వాడు ఎప్పుడు చూసినా నువ్వు ఎప్పుడైతే పరలోకానికి నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో దేవుని చూడాలనుకుంటావో దేవుని నువ్వు పరలోక సంబంధం ఏ విధంగా భూమిలో అడుగుతున్నావో కదా పరోకం ఉన్నది ప్రతి ఒక్కటి కూడా దేవుని నాకు చూపెట్టాలని మనం అడుగుతూ ఉంటాం కదా దేవుతో సమాపిస్తూ ఉంటాం దేవుడితో విషయాలు తెలుసుకోవాలనుకుంటాం కదా తెలుసుకున్నప్పుడు ఈ ఈ అపవాది ఈ సైతాన్ని ఏం చేస్తా తన బిడ్డలని శోధిస్తా ఉంటాడు వాడు ఏ విధమైన అనుచరులు పెట్టుకొని వాడు వచ్చి మనం ఏ విధమైన దాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అటెక్ ఉంటాడు ఆ శక్తులతోని కానీ మనం దేవుళ్ళ వాక్యంలో దివ్య వాక్యంలో మనం వెలిగింపబడ్డవాడము కదా అనేక మంది మందిని ఏం చేస్తాం దేవుని సంధికి తీసుకొని వస్తా ఉంటాం కదా అనేకమైన విషయాలు వాళ్ళకు చెప్తా ఉంటాం ఎందుకంటే దేవుడు మనకి ఏం బయలుపరిచిండో ఇతరులకు పంచుకుంటా ఉంటాం ఆ వాక్యం చేత కదా అనేక ఎప్పుడైతే ఆ వెలుగుకి ఆకర్షింపబడతారో ఈ దివ్య వాక్యాన్ని ఎప్పుడైతే ఆ వెలుగులో మనం ప్రకాశింపదవుతామో అప్పుడు రాబో యుగ సంబంధమైన శక్తులు ఈ జరగబోయే ఈ రాబో తరంలో ఎట్లా ఉంటాయి ఈ శక్తులన్నీ తన బిడ్డలకి ఎప్పుడు శోధిస్తా ఉంటాయి ఎందుకు మన పరలోకమైన సంబంధం రుచి చూసినా కాబట్టి ఈ పరలోకమైన మర్మలో మనము ఎప్పుడైతే తీసుకొని ఇతరులకు బోధిస్తామో వాడు శోధిస్తా మనని మన కుటుంబాల శోధిస్తుంటాడు భార్య భర్తను శోధిస్తాడు పిల్లలను చోధిస్తుంటాడు కుటుంబీకుల అందరినీ ఎందుకో నువ్వు పరలోకమైన సంబంధంగా రుచి చూస్తున్నావు కాబట్టి దేవుని అందు ఆనందిస్తున్నావు కాబట్టి ఇతరులకు తెలియజేస్తున్న వాడిని దేవు సనికి వాళ్ళకు కూడా పరోలోకమైన మర్మాలు తెలియజేస్తున్నావు కాబట్టి వాడిని కుటుంబాన్ని ఏ విధంగా పడగొట్టాలని చూస్తా ఉంటాడు అదృష్టాత్మలు పెట్టుకొని ప్రతి దాంట్లో వాడు శోధిస్తూనే ఉంటాడు అనేకమైన విషయాలలో కానీ దానికి మనము భయపడనిక వీలు మన మధ్యలో ఒక ఆదరణ ఆ పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నది కాబట్టి మనం అందుకే జయిస్తూ ఉంటాం ఈ రోజు పరోలోక సంబంధం రుచి చూడాలంటే ఆ పరిశుద్ధాత్మతోనే మనం చూడగలుగుతాము ఏదైనా చేయగలుగుతాం ఆయన లేకపోతే మనం ఏది కూడా చెయ్యలేము ఆ ఆదరణకర్త లేకపోతే దేవుడితో మనకు సంబంధం ఉండేది కాదు ఆ ఆదరణకర్త వల్ల మనం అనేకమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము ఆ దివ్యవాక్యము దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎంతమంది అయితే ఈ జరగబోయే ఈ రెండో రాకర విషయంలో దుష్ట ఆత్మలు మనం శోధిస్తా ఉంటాయి ఆ మధ్యాకర దయ్యాలు భూమిదరిగి తన బిడ్డలను శోధిస్తా ఉంటాయి అను నువ్వు వనులు చూపిస్తే ఎందుకంటే నువ్వు తరలోక సంబంధి ఇక్కడ వెలిగింపబడుతున్నావు భూమి మీద వెలిగింపబడుతున్నావు వారికి ఇష్టం ఉంటుంది కదా ఇష్టం ఉండదు ఎందుకంటే ఇతరులు కూడా దేశానికి తీసుకొని వస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆయన రాకడా ఉంది కాబట్టి మనం సిద్ధపడుతున్నాము అనేక మందిని సిద్ధపరుస్తా ఉన్నాం కాబట్టి వారికి ఇష్టం ఉంటుందా ఉండదు ఆ దుష్ట ఆత్మలంటా ఎట్లున్నాయి ఎట్లున్నాయి అంటే రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎంతమంది ఆ శక్తులకు తప్పిపోతా ఉంటారు ఆ పడిపోతా ఉంటారు కాదు మరి పెట్టే ఇబ్బందుల వల్ల చాలా మంది వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఆ టైము ఆ భయంకరమైన దినాలు రాబోతున్నాయి ఆ దినంలో ఎవరు తాటగలుగుతారు ఎవరు తట్టుకోగలుగుతారు ఆ సమయము ఆసన్నమవుతుంది ఇప్పుడు మరి కుటుంబాలని వాడు చెల్లా చేస్తా ఉంటాడు వాడు ఆగమాగం చేస్తా ఉంటాడు ఉండనియాడు భార్య పిల్లలని కుటుంబాన్ని అన్నదములని ఆకచల్లెలని తల్లిదండ్రులను శోధిస్తా ఉంటాడు వాడి దుష్ట ఆత్మల చేత ఎవరైతే తట్టుకొని మనం ఎదిరించగలుగుతామో ఆ యుద్ధము ఆ యుద్ధంలో మనం ఎప్పుడైతే జయించగలుగుతామో ఎప్పుడైతే ఆ దేవుని విశ్వాసము కలిగి ముందుకు పరిగెత్తి ప్రతి ఒక్కదాని జయించగలుగుతామో ఆ పరోలోకమైన సంబంధిగా దేవుడు నేను అందుకే భూమి మీద నీకు జయించే శక్తి నీకు ఉన్నది కాబట్టి నీకు ఒక పరోలోకమైన రుచి దేవుడు అనేకమైన ఉంటాడు ఆ రుచి మనకు తెలుసు కాబట్టి మనం అనేకమైన దాని మీద జయించగలుగుతాము ఎప్పుడైతే ను ప్రతి ఒక్క దాంట్లో ఈ లోకం తట్టు తిరిగి ఏదైతే ఈ మూల పాపం తట్టు తిరుగుతావో పాపంలో పడుతు నీ పరలోకం కట్ అయిపోతాడు సంబంధం అందుకే ఇవన్నీ జాగ్రత్త కలిగి ఉండాలి ఆత్మను ఎదిగేవాళ్ళు దేవుడు పరిశుద్ధాత్మ ఉన్న చాలా జాగ్రత్త కలిగి ఉండాల నువ్వు ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చనీకి లోకానికి వచ్చినావు కాబట్టి ఈ లోకంలో దేవుడు ఏమంటాడు దేవుని చిత్తం ఏమైంది అంచనంచాలి ఎదుగటమే దేవుని చిత్తం మనం ఎదుగ టైంలో వాడు అనేకమైన విషయాలు తెచ్చి ఉంటాడు కానీ భయపడదు దేవేంతట్టే మనము చూడాలా అందుకే ఈ సంఘము పడిపోతుంది కాబట్టి మళ్ళా తెలియజేస్తా ఉన్నాడు పౌలు వాళ్ళకు గుర్తు ఉన్నాడు పౌలు అందుకే దేవుడు సంపూర్ణం ఆకు సాగిపోదాము రండి అంటాడు పౌలు మళ్ళా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఈ ఎబ్రి సంఘంతో అందుకే మరి దేవుడు ఈ సంబంధం అయినది సంబంధం రుచి చూసి పరిశుద్ధాత తాడిన దేవుని దివ్యవాకులు రాబో యుద్ధ సంబంధ శక్తులకు ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరణ సిలువ వేయిచు బాహటముగా ఆయన అవమాన పరచుచున్నారు కనుక మారు పొందినట్లు అట్టి వారిని మరణ నూతన పరచుట అసాధ్యము కదా మళ్ళీ వాళ్ళకు దేవుని సంధికి తీసుకొని రావడం చాలా కష్టమవుతుంది చాలా మంది పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనం చూసి దేవుని కూడా చూసి వారు కూడా పడిపోతా ఉంటారు ఎందుకంటే ఏర్పరిచిన వారి సహితం కూడా వాడు మోసపుచ్చని అవకాశం లేదు ఎట్లాగైనా వాడు మోసపుచ్చుతాడు మనం అనుకుంటాము వాడు ముట్టలేడు వాడు చెయ్యలేడని వాడి వాడి వాడి కుహతులన్నీ ఆ విధంగా ఉంటాయి అందుకే మన తంత్రంలో మనం ఎరిగి ఉండాలి అంటారు ఆత్మలో ప్రతి ఒక్కటి మనము వాడు ఏ విధంగా వస్తాడు మనము గుర్తిరగాలి ఆ అనుభవంలో కూడా మనము దేవుని దగ్గర దేవుని దగ్గర అడిగి మనం పొందుకోవాలి ఏ విధంగా వచ్చి కొట్టొచ్చు ఎవరు ఏ విధంగా బలహీనతవి ఎందుకంటే రాకముందే మనం ఈ తంత్రాన్ని ఎరగాల ఎందుకు ఎరగాలి అంటే పరలోక సంబంధిని కాబట్టి మనము వాడు మనము శరీ మనం శరీరాన్ని కొట్టొచ్చు ఆత్మను బలహీనం చేయనిక శరీరాన్ని కూడా కొట్టొచ్చు ఎందుకే ఆవిశ్వాస ఆవిశ్వాసై పడిపోతా ఉంటారు చాలా మంది అనేకమైన సంఘాలలో ఇలాంటివి మనకు వాళ్ళు వారు మనకు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎదగలేదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే దేవుని తగ్గట్టుగా నువ్వు చేయిస్తావో కదా దేవుడు పరలోకములు భూమి మీద ఏ విధంగా నువ్వు స్థాపిస్తావో ఎప్పుడైతే అపోస్తల బోధలు కరెక్ట్ గా నిలబడి వాడు వచ్చేస్తారా ఆటోమేటిక్ గా వచ్చి సంఘంలో పడగొట్టేస్తారు కదా ఒక్కసారి నువ్వు దేవుళ్ళ వెలిగబడి పక్కకు తొలగినవనుకో ఒక్క మనిషిలో ఒక ఆత్మ దురాత్మ వెళ్ళిపోయి ఏడాత్మలు ఏ విధంగా ఏ విధంగా మనుషులు దూర్తాయో అదేవిధంగా సంఘంలో కూడా నువ్వు ఎప్పుడైతే ఒక్క ఆత్మ వెళ్ళిపోయిందనుకో దేవుని సన్నిధిలో ఆ బోధ ఎప్పుడు అపోతుల బోధ ఎప్పుడైతే పక్కకు పెడతావో కదా ఏసుకరిస్తున్నామో ఎప్పుడైతే నువ్వు పక్కకు పెడతావో దేవుడు ఇచ్చిన ఎప్పుడైతే పక్కకు పెడతావో దాని దురాత్మలన్నీ ఎక్కడ దూరుతాయి సంఘంలో దూరుతాయి మరి సంఘంలో దూరినప్పుడు మరి ఆ గొర్రలు ఏ విధంగా తయారవుతాయి కదా అన్ని దుష్ట ఆత్మలు ఎంత మంచి వారు వాళ్ళు కూడా అక్కడ చెడుగా తయారవుతుంది ఎందుకంటే అక్కడ దేవుంతో వెలిగింపబడి ఎన్నో మనము చూస్తూనే ఉంటాం సంఘాల విషయాలలో కదా ఎంతో మంచి పరలోక సంబంధమైన మర్మము కనుక్కొని కూడా ఆటోమేటిక్ పడిపోతూ ఉంటాయి ఎందుకు అంటే ఈ లోకమైన తయారై తెచ్చి పెట్టుకుంది కాబట్టి వాడు ఆ విధంలో కొట్టేస్తాడు కొట్టేస్తే కూడా జీవితాలు మనం చూస్తూ ఉంటాం అనేక జీవితాలలో మనిషిని చూస్తాము సంఘాలను కూడా చూస్తాం ఎందుకంటే వాడు కొట్టేడు అనుకో మళ్ళీ ఆ పరలోకానికి మనకు సంబంధమే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు సప్తంగా మనకు ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాడు చూపిస్తా ఉన్నాడు మాట్లాడతా ఉన్నాడు ఇవన్నీ మనము గుర్తెరగాల మరి ఇప్పుడు ఆ సంఘాలలో దురాత్మలు మనుషులని పట్టుకొని పీడిస్తా ఉన్నాయి కానీ వాళ్ళకు అదే మంచిదని తెలుస్తా ఉంది కానీ వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది కదా వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే వెరిగింపబడి కింద పడతారో వాళ్ళు దేవుని సన్నిహితికి నిలబెట్టడం అసాధ్యం అంటున్నాడు ఇక్కడ పౌలు మరి నువ్వు నిలబడ్డప్పుడు జాగ్రత్తగా ఉన్నావా లేదా మనం ఏంటలా పరీక్షించుకోవాలా ను అపోస్తల బోధలో ఉన్నావా లేవా అనేది మనం పరీక్షించుకోవాలా వెనుక అడగదు నువ్వు అందుకే ఆ అపోర బోధలో ఏసుకృష్ణనామం ఇవ్వబడ్డప్పుడు దేశం ద్వారా మరి ప్రవచించినప్పుడు మరి దేవుడు పరిశుద్ధాత్మలు ఆయనలో దిగినప్పుడు అనేకమైన విషయాలు అక్కడ తెలియజేయబడతా ఉంటాయి అందులో మనము ఉన్నవా లేదా అని కదా దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళ దివ్య వాకులు నువ్వు వెలిగింపబడి మరి పడిపోతే మరి దేవుని సందికి రావడం అసాధ్యము కదా మారు మనసు పొందినట్టు అతి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము దేవుని సందిలో ఉండడం చాలా కష్టమవుతుంది ఆ టైంలో దుష్టాత్మలు వాళ్ళు ఏళ్తా ఉన్నాయి వాళ్ళు అనుకుంటున్నారు ఇది మంచిగా అయినా ఆరాధన అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆచారాలు తెచ్చి వాళ్ళు పెట్టుకొనున్నారో వాళ్ళ హృదయాలు వాళ్ళ చర్చలో ఎప్పుడైతే దేవుడు చేయొద్దాని తెచ్చి పెట్టుకుంటామో అక్కడ సైతాను ఆరాధన అది అది గుర్తెరగాల ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతా అందుకే దేవుడు ఆత్మలో ఎదగమంటారు నువ్వు పసిపిల్లలాగా ఉన్నావా నువ్వు పెద్దవాడిలాగా ఉన్నావా కుమారులాగా ఎదిగినావా అని అడుగుతుంటారు ఇక్కడ పౌలు అనేకమైన విషయాల్లో పసివాడిలాగా నువ్వు ఉంటే నీ లోకాస్తానం అనేది దేవుడు ఆరాధనకి ఏది కూడా తెలియదు మరి వాక్యం ఏం చెప్తున్నారు మనము గ్రహించాల అందుకే పౌలు ఈ సంఘంతో అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండనికి వీలరు ఈ సంఘము మరి దేవుళ్ళో మరి అనేకమైన విషయాలు ఎదిగినాయి కదా పరలోక దూతలతో సమానంగా దేవుడి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు మాట్లాడతా ఉన్నాడు దేవుడు ఆ విధంగా వాడుకుంటాను కానీ ఇక్కడ వీళ్ళు బలహీనులైతా ఉన్నారు ఈ లోకమైన తట్టు తిరగని తిరుగుతా మూల పాఠము తట్టు తిరుగుతున్నారని ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్తా ఉన్నారు పౌలు వాళ్ళతో మాట్లాడుతా ఉన్నారు సరే ఈ మూలో మూలోపదేశమును మాణి అంటాడు అందుకే బానేండి ఇవన్నీ చేసేటి అన్ని తప్పులు మీరు చేసేటి అని ఈ ఆచారాలని తప్పులని ఇక్కడ ఆరో అధ్యాయంలో దేవుడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి మల్ల దేవుణ్ణి నువ్వు ఏం చేస్తున్నావంటే సినిమా వేసేతో సమానం అంటున్నాడు మరి నువ్వు ఆచారాలు చేస్తా సినిమా వేసేతో సమానమని ఇక్కడ దేవుడు ఐదో అధ్యాయంలో మనకు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు మరి అందుకే మనం జాగ్రత్త కలిగుండా ఏ విషయంలో కూడా మనము తప్పిపోవద్దంటే దేవుడు ఏం చెప్తున్నారు మనము జీవించాలా తమ విషయంలో దేవుని కుమారులు కుమారుని మరలా శిల్వ వేచి బాహాటంగా ఆయన అవమానపరుస్తా ఉన్నా మనము ప్రతి ఒక్క విషయంలో ను ఏది మాట్లాడినా ఏది చూసినా చూడం చూడద్దన్న దాన్ని చూసినా దేవుడికి అవమానకరమైనది కదా దేవుడికి మనము ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఈ రాబో తరంలో దేవుడు అంటాను రాకుండా సమీపం కాబట్టి ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే దుష్ట ఆత్మలు ఏ విధంగానైనా పడగొటానికి ఉంటాయి కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండడని దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అందుకేనే దేవుడు ఏమంటున్నారంటే మరి ఏ విషయంలోనైనా మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా ఈ రోజు బోధిస్తున్నావా ఈరోజు ప్రార్థిస్తున్నామా ఈ రోజు నువ్వు ఏ విధంగా ఎక్కడికన్నా ఏంటి నువ్వు సేవ చేస్తున్నావా ప్రతి దాంట్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలా దృష్టి ఏ విధంగానైనా రావచ్చు కాబట్టి ఇవన్నీ తంత్రంలో మనం ముందుగానే ఆత్మలో ఎదగాల దేవుడు ఆత్మలు ఎదిగినప్పుడు నీకు అనేకమైన విషయాలు దేవుడు బలపరుస్తా ఉంటాడు ఈ రోజు కొన్ని కృపవారాలతో ఉన్న కొన్ని కృపవారాలు అడుగుతున్నప్పుడు మనం జాగ్రత్త కలిగి మరి అవి అవి ఏ విధంగా మనము జాగ్రత్త పరచుకొని ఇతరులకు బోధించగలుగుతాము మనం యాండిల్ చేయగలుగుతామా లేదా మనం అనుకుంటాం దేవుని దగ్గరికి వెళ్ళాలా దేవుని సన్నిధి కానీ దుష్ట ఆత్మలు కూడా మనం పీడిస్తా ఉంటాయి చూడనీయకుండా దేవుని అడ్డగిస్తా ఉంటాయి మనం దేవుడికి మనకు సంబంధము కలవనియకుండా అనేకమైన ఆటంకాలు చేస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎదుగుతున్నప్పుడు మనము కుడి ఏమగాలి పడిపోకుండా జాగ్రత్తగా ఆయన సైడ్ మనము చూస్తూ ముందుకు నడవాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ సంఘం ఈ విధంగా తయారైంది చూడు ఏడవచనంలో ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి ఏం చేస్తుంటే అనుకూలమైన పైరును ఫలించు దేవుని ఆశీర్వాద వచనము ఏం చేస్తుందో పొందును ఈ ఇది ఎవరైతే దేవుని సంబంధి అనుకున్నావో ఎప్పుడైతే దేవుని సంబంధిగా జీవిస్తున్నావో ఎట్లనగా భూమి తన మీద తరుచుగా కూరయచ్చు ఇది ఎట్లా ఉందంట దేవుని మరి విషయంలో మన అనేకమేని పరిశుద్ధాత్మ గురించి రాయబడదు ఎట్లనగా భూమి తన మీద తరుచుగా కురియొచ్చు వర్షము తాగి ఇది ఎప్పుడు కురుస్తుందంటే తరచుగా కురుస్తుంది వర్షము అని కావలసుకున్న తీసుకుంటున్నారు కదా ఎవరికైతే ఈ వర్షం కురమరింపబడుతుంది కదా మరి ఈ కుమరింపబడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే పొందుకోవాలి అనేది మనకు ఒక ఆసక్తి కావాలా ఇది అందరికి కావాలా మనకి కావాలా అందరికీ కావాలా కానీ అందరి గురించి రాయబడ్డది తన మీద తరచుగా కురియో వర్షంలో తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన ఎవరికి కావాలా ఎవరు చేయగలుగుతారు ఆ సేవ చూడ ఎవరు చేయగలుగుతారు ఆ పంట పొలంలో సేవ మరి దేవుడు అంటున్నాడు కదా ఎవరు నా కొరకు వెళ్ళి గుర్రని రక్షిస్తారని కానీ ఎవరికు మరి దేవుడు ఎవరి కొరకు రాయబడ్డది ఇదంతా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ కొరకే ఇది రాయబడ్డది మాట మరి ఎప్పుడు నువ్వు పశుధాత్మలు విలీనమై తరచుగా కురుసు వర్షాన్ని నువ్వు తాగుతున్నావా ఈ రోజు వాక్యం ఇవ్వబడుతుంది మరి పరిశుద్ధాత్మ చెతను అభిషేకింపబడుతున్నావు వాక్యం కూడా నీకు ఇవ్వబడుతున్నప్పుడు ఇది ప్రతిరోజు నువ్వు పొందుకొని వాక్యంలో పాలుపొందుతున్నావా ఆయన పరిశుద్ధాత్మ చెత నింపబడుతున్నావా కృపవరం చేత నింపబడుతున్నావు అగ్నాభిషేకం చేత నింపబడుతున్నావా ఆ వాక్యాన్ని మనం తీసుకుంటున్నామా తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము ఆ సేవా ఎవరైతే ఆ సేవా పొలంలో ఉన్నారో ఎవరకు మరి ఎవరైతే ఆత్మల కొరకు బారం కలిగి సేవ చేస్తున్నారో మరి వాళ్ళకు కావాల్సిన ఏం కావాలంటే కురియు వరుషము తాగి ప్రతి దినము ఎవరి కొరకు అంటే ఎవరి కొరకు మోసాని చేయబడిన ఎవరు విత్తనం వేసుకోగలుగుతున్నారు ఎవరి కొరకు మనము ఈ ఎందుకు దేవస్థానికి తీసుకొని ఎప్పుడైతే విత్తనం వేస్తున్నామో ఎదుటి వాళ్ళ విషయంలో నువ్వు విత్తనం వేస్తున్న వాక్యం వేసినప్పుడు దేవుడు వ్యవసాయం చేయవారి చేయబడిన ఎవరికైతే వ్యవసాయమో చేయబడిన వారికి అనుకూలమైన పైరును ఫలించు దేవుని ఏముంటుంది దేవుని ఆశీర్వాద వచనము పొందును ఈ ఆశీర్వాదము వాలకు ఫలిస్తది దేవుడు ఈ రోజు ఆ పంట పొలంలో నువ్వు విత్తనం వేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండాల ఆ వర్షము కుమరింపబడుతుంది అందరి మీద వర్షం కుమరింపబడుతుందని దేవుడు చెప్తుంటాడు మంచి వారి మీద పడుతుంది వర్షము చెడు వారి మీద కూడా పడబడుతుంది వర్షము మరి ఎవరు గ్రహించగలుగుతున్నారు ఈ పరశు దా ఆత్మ అనేది ఈ వర్షము కుమరింపబడుతుంది ఈ పరలోకం నున్న వాక్యము దేవుడి నీకు అందజేయాలని ఈ పరశుద్ధాత్మ చేత నీకు దేవుడు పరశు దాత ఉన్నారు ఎందుకంటే నువ్వు పరలోక సంబంధించి భూమి ఉన్నావు నువ్వు విత్తనం వేయాలి కదా దేవుడు వచ్చినప్పుడు ఆ పంట పైరు మనం ఏం చేస్తామంట దేవు సన్నికి తీసుకొని పోవాలా కదా అనేక ఆత్మలు దేవు సన్నిధికి తీసుకొని పోవాలంటే నీకు పరశుద్ధాత్మ అవసరము మనం విత్తనం వేయాలా ఏ విధంగా విత్తనం వేయగలుగుతావు ఆ పరిశుద్ధ ఆత్మ అనేది నీదిలో లేనప్పుడు నువ్వు ఏ విత్తనం వేయగలుగుతావు దేవుడు అనేకమందికి మందికి అందుకే బయలుపడతా అందుకే చూపిస్తా ఉన్నాడు ఏమంటున్నట్టే ఈ పరిశుద్ధాత్మ అనేది కూడా ముగింపు కాలము దగ్గరకు వచ్చిందని అనేకమైన విషయాలు వాక్యం చ మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు దేవుడు పరిశుద్ధాత్మ కావలసుకున్న ఇంకా అడగండి ఉన్న కాలకే కాకుండా ఇంకా అభి చాలా అవసరము ఈ కడవరి వర్షం చాలా అవసరము ఈ అగ్నాభిషేకం ఉంటే దుష్ట ఆత్మను మనం ఎదిరించగలుగుతాము అప్పుడే ప్రజల్ని విడుదల చేయగలుగుతాము ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేయాలంటే ఒట్టిగా చేయరు అక్కడున్న దుష్టాత్మలు ఎనగొట్టలేవు నీలో అగ్ని ఉంటుంది దాని నువ్వు వెనగొడతావు ఆ వచ్చినప్పుడు ఒక విత్తనము నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు బాధ వేదనంతా మరి దేవుడు తీసివేస్తా ఉంటాడు నువ్వు ప్రార్థించినప్పుడు నీ నీ ప్రార్థన ఏ విధంగా ఉంది దేవుని తట్ల దేవుని పట్లనికి బారం కలిగి ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తో మన ఆ కుటుంబం నశించిపోతుంది ఈ రోజు ఒక ఊర్లోకి వెళ్ళి మనం శువాస ప్రకటించాలంటే మనం ఎంతో ప్రార్థన కూడి ఉండాలి ఉపవాసంతో ఉంటేనే ఆ కుటుంబానికి వెళ్ళగలుగుతాము అదృష్టాత్మతో మనం పోరాడగలుగుతాము మనలో ఉన్న బలహీనతలన్నీ ఏమి చేయలేవు ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ ఉంటేనే వాళ్ళంతా దేవుసంతికి నడిపిగలుగుతావు నీకు పరిశుద్ధాత్మ కావాలి అనుకున్నప్పుడు ఈ రోజు కోసం దేవుని దైనా అడగాల లేకపోతే ను దుష్టాత్మలు నీ కుటుంబాన్ని పోషించుకోలేవు నీ కుటుంబాన్ని బాగు చేసుకోలేవు ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు ఇతరులకు బోధ చేయగలిగితే అప్పుడే కానీ దుష్టాత్మ ఎందుకంటే ఆ దుష్టమాత్మలు మళ్ళా వచ్చి నిన్ను వెంబడిస్తా ఉంటాయి ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అది కూల్చివేయాల నువ్వు భాషతో మాట్లాడినప్పుడు అది కాలిపోయినప్పుడు దేవుడు మైమా అక్కడ ఆ కుటుంబంతో రక్షింపబడుతుంది లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న దుష్టాత్మ నీ ఇంటికి నిన్ను పీడిస్తుంది నీ కుటుంబాన్ని కొడతది నీకు అనేకమైన విషయాల కొడతా ఉంటుంది అది భార్య పిల్లలని అన్నికమైన ఇప్పుడు క్రైస్తవుల బలహీనతలన్నీ ఇవే ఎందుకంటే వాళ్ళకు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి ఇష్టం ఉండదు చెప్పినా తీసుకోరు వాళ్ళ దాంట్లో కొన్ని చర్చలు అయితే లేదని చెప్పేస్తారు మరి ఎట్లా జయించగలుగుతావు ఆ పరిశుద్ధమైన అగ్ని నిలో ఉంద నువ్వు ఏది కూడా జయించలేవు కదా అందుకే దేవుడు తన మీద తరచుగా కురిపిస్తా ఉన్నాడు ఆ నువ్వు తీసుకోవాలి ఆ వర్షాన్ని కుమ్మరింపబడాల నీ పొలంలో నువ్వు నీకు వర్షం అవసరము ఒక విత్తనం వేయాలంటే నీకేం కావాలో వర్షం కావాలా ఇప్పుడు నువ్వు ఒక రోజు వ్యవసాయం చేయాలి అనుకుంటే నీ పంట పొలం ఉంటే నువ్వు విత్తనం వేసుకోవాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎండకైనా వానకైనా మరి తుఫానికైనా ప్రతి ఒక్క చాలా జాగ్రత్త కలిగి ఉంటావు అయ్యో నా పొలం ఏమైపోతుందో నేను విత్తనం వేసి వచ్చినా పొలం ఏ విధంగా ఉంటుంది నీకు ఎంత భయం ఉంటుంది అది నూరెట్లు పడించాలంటే నువ్వు ఎంతో కాచి కాపాడాలా కదా దాని కదా రాత్రి మగలు దానికి నీరు లేకున్నా ఎండలో బాగా మండినప్పుడు నీళ్ళు లేకపోతే ఎంత బాధ అవుతుంది నీకు అక్కడ నీళ్ళనో చోట ఎండిపోతా ఉంటాయి వాక్యం లేని చోట కూడా అదే విధంగా జరుగుతుంటది ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితంలో అనేకమైనవి ఏముంది పరశుద్ధాత్వ లేక అవి ఏమైపోతాయి ఎండిపోతా ఉన్నాయి ఎండిపోవడం వల్ల వాళ్ళ సమస్యలు ఎక్కువైనప్పుడు ఎక్కడెక్కడో కదా ఈ లోకం తట్టు తిరిగి తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడకో వాళ్ళ చోట ఉంటారు ఇక్కడని అక్కడని ఎక్కడెక్కడో కొట్టుకొని పోతారు ఆ టైం కూడా ఇంకా భయంకరమైన దినాల్లో ఉండబోతున్నాం మనం ఈ సమస్యలు ఎదుర్కోవాలంటే చాలా కష్టము ఇది దేవుని బిడ్డలకు హెచ్చరికగా రాయబడ్డది ఇది దేవుని బిడ్డలకు సరి చేసుకున్న సమయము కాబట్టి ఇప్పుడే ఉన్నప్పుడు మనం వర్షదాత పొందుకోవాలా చో ఈ రోజు విత్తనం వేసుకోవాలనుకుంటున్నావా మరి ఆయన సన్నిధిలో మరి ఆయన రాకడా త్వరలో ఉన్నది కాబట్టి ఆయన రెండో రాకడా వస్తుంది కాబట్టి నీ పంట నీ పంట ఏ విధంగా వేసుకున్నావు మరి అనే కార్మో దేవుని సమితి తీసుకొని వస్తున్నావా అనేది దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఇక్కడ ఆ కూడా తరచుగా దేవుడు వాళ్ళకు వర్షము కురిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందుకే వీళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు అప్పుడు అందుకే ఆయన పౌలు తరచుగా కొరియో వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పౌరుగా ఫలించుచో దేవుని ఆశీర్వాద వచనము పొందుతుందంట వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందుతున్నారంట నీ ద్వారా ఈ రోజు నువ్వు ఒకరికి ఆశీర్వాదంగా ఇవ్వాలన్నప్పుడు నువ్వు ఏ విధంగా తయారు కావాలా నువ్వు ఒక ఆశీర్వాదం అయితేనే కదా కుటుంబానికి ఆశీర్వాదం ఈ రోజు దేవుడు నిన్నంతగానో అభిషేకించింది నోట్ల ఆశీర్వాదమే నీ శరీరము ఆశీర్వాదమే ఆత్మ ఆశీర్వాదమే ప్రతి ఒక్కటి ఆశీర్వాదంగా తయారు కావాలా ఈ వాగ్దానము మనకు పూర్వీకు వచ్చింది ఈ వాగ్దానము కదా అబ్రాహ్ని ఏం చేసింటే దేవుడు ఆశీర్వదించాడు కదా అబ్రాహ్ము ఏం చేసిండు అక్కడ వాగ్దానం పొందుకొని కదా తన తన అంతా వదులుకొని దేవుడు కొరకు ఆయన ఏం చేసిందంటే త్యాగ పూర్తిగా అక్కడ రాయబడ్డది కదా మనకు అనేకమైన విషయాలు తెలుస్తా ఉంటాయి అబ్రామ్ ద్వారా ఎందుకంటే అబ్రామ్ దగ్గర మనం ఆశీర్వాదం పొందిన బిడ్డలం మనము కదా ఇప్పటిదాకా అది నెరవేర్చబడతా దేవుడు మన ఆశీర్వాదంగా తయారు చేసిండు అబ్రామ్ కదా ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే ఆది కాండము అధ్యాయము మొదటి వచ్చ నుంచి చూసుకుందాము యహోవా నీవు లేచి మీ దేశం నుండి మీ బంధువుల యుద్ధ నుండి మీ తండ్రి ఇంటి యుద్ధ నుండి ఏమంటున్నాడో ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశము వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్న నామము గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు ఎట్లుంటున్నాడంటా అబ్రాము ఆశీర్వాదంగా తయారైడు ఆయన ఎందుకు ఆయన ఏమేం చేసినట్టహోవ చెప్పిన మాటలన్నీ విన్నాడు ఆయన వెనుక తీసుకోలేదు యహోవా నువ్వు లేచి నువ్వు నడుమన్నాడు నీ దేశం నుంచి కదా నీ నీ బంధువుల యుద్ధ నీ తండ్రి ఇంటి బయలుదేరమన్నాడు ఆయన దేవుని మాట స్వరం దీన్ని ఏం చేసినా అన్ని విడిచిపెట్టి వెళ్ళిండు ఈ రోజు దేవుని మాట విడిచిపెట్టి మనం ఇక్కడ వెళ్ళమంటే వెళ్తామా నేను రానంటాం ఈ రోజు ఇక్కడ విడిచిపెట్టి రాంట వస్తారు ఎవ్వరు కూడా రారు దేవుని మాటకు చోటిచ్చి చూడు ఎంతగా తయారవుతావు ఎందుకంటే అబ్రాహ్ము ఆశీర్వాద వసనంగా తయారైండి దేవుడు ఇక్కడ ఆయన ఆశీర్వాదం రాయబడ్డది ఇక్కడ ఎందుకంటే అబ్రాహ్ ఎక్కడ అడుగు అక్కడ ఆశీర్వాదం ఏంటైకి అడుగు అక్కడ ఆశీర్వాదం ఎందుకంటే దేవుడు అంతగా తయారు చేసి తనకు తెలుస్తలేదు కానీ ఆయన ఎప్పుడైతే ఎక్కడైతే ఏ దేశానికంతా అడుగు పెడతాడో అక్కడ పోతుందంట అంత ఆశీర్వాదంగా తయారయ్యాడు అబ్రాహాము అబ్రహాము ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే ఆ వాగ్దానం మనకి ఇవ్వబడ్డది పిచ్చరించి వస్తుంది ఈ వాగ్దానము అబ్రామ్ దేవ ఇస్తాక దేవ యా కోబల దేవ నా దేవ ఆశీర్వాదం పొందుకున్న బిడ్డలు ఈ రోజు ఆ వాగ్దానం మనకి ఇవ్వబడ్డది ఇప్పటిదాకా కదా రోమి రాసిన పత్రిక కూడా పాల్ రాస్తా ఉంటాడు సంతానం అనబడ్డ మనము ఈ రోజు ఏ విధంగా తయారవుతున్నాము ఆశీర్వాదంగా నువ్వు ఉన్నావా ఈ రోజు ఆ కుటుంబం ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఆశీర్వాదంగా దేవుడు మాటలు వినాలా కదా దేవుడు ఏమంటారు దేశాన్ని విడిచిపెట్టంటున్నాడు బంధువులను కూడా విడిచిపెట్టు నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టు ఎవరైనా చెప్తే మాటలు వింటారా మనము అమ్మో నేను ఉంటాను నేను ఇక్కడనే బోధిస్తాను కట్టుకొని ఉంటాను నేను ఈ ఉండాలా తన భార్యను కట్టుబట్టతో తీసుకొని అబ్రహాము ఆయన ఏం చెప్పిడు దాని ప్రకారంగా జీవించిన రాయబడ్డది అందుకే ఆయన ఏమతి గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వాణ్ణి శప్పించేదను నువ్వు ఏది చెప్తే అబ్రాహ్ అది చేస్తా అన్నాడు దేవుడు విన్నాడు అబ్రాహ్ మాట దేవుడు విన్నాడు ఎందుకంటే ఆయన ఏ చెప్తే చేసిండు కాబట్టి ఆయన దేశం నుంచి విడిచిపెట్టిరా నువ్వు బంధు నుంచి విడిచిపెట్టిరా తండ్రి నుంచి విడిచిపెట్టిరా అంటే వదిలిపెట్టేసింది అబ్రాహ్ము ఇప్పుడు దేవుడు ఆయన మాట వింటుడు నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తానో నేను వాళ్ళనే ఆశీర్వదిస్తా నువ్వు ఎవరిని చెప్పిస్తావో వాళ్ళని కూడా నేను దూషిస్తా వాళ్ళని చెప్పిస్తా అంటున్నాడు అంటే ఎప్పుడైనా అబ్రాహ్మం దూషించినట్టు ఎక్కడ రాయబడ్డరా ఎక్కడ కూడా దూషించలే ఎక్కడ దేశానికి పోతా అక్కడ జాగ్రత్తగా బతికిండ్ ఎక్కడైనా తప్పిపోయినట్టున్నాడు అబ్రాహ్ ఎక్కడ కూడా తప్పిపోలేదు ఎవరు కూడా చెప్పించలేదు దూషించలేదు ఎందుకంటే ఆయన దేవుని పిలుపుని విన్నాడు దేవుని మాట విన్నాడు ఆయన దేవుని చూడలేదు దేవుని స్వరం వచ్చింది విన్నాడు లేచి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయిడు వాళ్ళ చుట్టాలు ఇరుగు పొరుగులు అందరూ ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆయన ఒక మాట కూడా పలకకుండా నన్ను ఎవరో తెలుసు ఆయన మాట పట్టుకొని వెళ్ళిపోతా అని ఆయన ఆయన విశ్వాసము సంపూర్ణం చేసుకున్నాడు అంతే విశ్వాసులకు తండ్రి ఆయన అందుకే ఆయన ఏం చేసిందంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తా అబ్రాహ్మ దేవుడు ఆయన మాట విన్నాడు దేవుడు ఈరోజు మనిషి ఒక నరుని మాట వింటున్నానంటే అబ్రాహ్మ ఏ విధంగా జీవించిండు అవునా కాదా అందుకే దేవుడు ఒక నరుణ మాట వినాలని ఎంతో ఆశపడతా ఉంటాడు ఎందుకంటే ఆయన నా మాట వినండి నీకు ఏ నా మాట విన్నాడ నీకు ఏది కావాలన్నా అది ఇస్తా అంటాడు దేవుడు అందుకే ఆయన ఏం చెప్తుందో ప్రకారంగా జీవిస్తే ఆయన నామంలో ఏది అడిగినా ఇస్తాడు ఆయన ఏది ఇవ్వకుండా ఉంటాడా అన్ని ఇచ్చే దేవుడే ఏది కూడా ఆపాడు దేవుడు తగిన సమయముందు తగిన కాలముందు అన్ని ఇచ్చేస్తాడు మనకి ఏది కూడా పెట్టుకోడు దేవుడు అందుకే దేవుడు ఇక్కడ అబ్రామ్ మాట విన్నట్టు రాయబడినది అందుకే ఈయన ఏమంటున్నాడంటే మూడవ నిన్ను ఆశీర్వదించి ఆచరించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని చెప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఏమైందంటే ఆశీర్వదింపబడిన అబ్రాంత్ ఏం చేసినంట నీ అందు భూమి సమస్త వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి అంటున్నాడు ఇక్కడ ఎంతమంది సమస్తం అంటే లెక్కకు మించినే ఎవరైతే ఏసుకృష్ణ నమ్ముకుంటే ఏసుకృష్ణంలో బాటించబడతారో ఎవరైతే ఏసుకృష్ణ సొంత రక్షకంగా స్వీకరిస్తున్న వాళ్ళందరూ ఆశీర్వాదం పొందిన బిడ్డలో మనం ఇంతగానే ఆశీర్వదించాడు దేవుడు నువ్వు ఒక ఆశీర్వాదంగా తయారైనవు ఈ రోజు నువ్వు ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించు దేవుడు దేవుడు ఎప్పుడో ఇచ్చింది ఈ ఆశీర్వాదం మనము కనుక్కుంటలేము మన ఆత్మలో మనం బలహీనం కాబట్టి ఇంకా ఆశీర్వదించే దేవం రోజు ప్రార్థన అదే పొద్దున్న లేస్త రాత్రి దాకా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వించు నన్ను నా కుటుంబం ఆశీర్వదించేవుడు నిన్న ఒక ఆశీర్వాదంగా తయారు చేస్తుంది ఒక ఇంటికి ఆ కుటుంబం ఆశీర్వాదం ఒక వెలుగు దేవుడు నిన్ను దివ్య వాక్యం చేతులని వెలిగింపజేసిండు కాను ఆ దివ్య వాక్యాన్ని పోడగొట్టుకొని దుష్ట ఆత్మల మాటను వింటున్నావు కాబట్టి యుగ ఈ లోకమున్న యుగమున్న దాడి ఎంబడి సంబంధమైన క్రియలను చేస్తా ఉన్నాం అందుకే దుష్ట ఆత్మలు ఇంట్లో చూ కూర్చున్నాయి అవి తాండవ మారుతా పీడిస్తా ఉంటాయి నిన్ను అనేకమైన విషయాల్లో ఇవన్నీ మనము గుర్తెరుగుతూ ఉండాలా దేవుడు ఆశీర్వాదంగా తయారు చేసిండని సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదింపబడ్డాయి అభ్రాంత దేవుడు సమస్త ఏమంటున్నాడు భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదింపబడిన అబ్రామ్ తోనాగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళను ప్రతి ఒక్క దాంట్లో దేవుడు తెలిడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా వెళ్తుంటే దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు నివాసం చేస్తా ఉన్నాడు దేవుడు తన దగ్గరకు వచ్చి కూడా ఎన్నో సార్లు భోజనం చేసి వెళ్ళిపోయిండు ఒక నరుని భోజనము దేవుడు చేస్తా ఉన్నాడు తింటా ఉన్నాడు ఎందుకంటే దేవుడు తన బిడ్డను చూస్తా ఉంటాడు ఓపికను సహనాన్ని కోరుకును కానీ మన జీవితంలో అన్ని కోల్పోతా ఉంటాం తప్పిపోతా ఉంటాం ను దూషిస్తూ దేవుడా నువ్వు చెయ్యవు నువ్వు పెట్టావని మన దేవుని ఎన్నో అవమాన పరుస్తా ఉంటాం బలహీనత వల్ల కానీ దేవుడు అంటున్నాడు ప్రతి దాని ఆశీర్వాద వచనంగా తన బిడ్డలకు ఇస్తా ఉన్నాడు కురిపిస్తా ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మల బరం నీకు ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఎప్పుడైతే సొంత రక్షకుండా ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఏసు ప్రభుని దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదించాడు అప్పుడే దేవుడు సరిద్ర నిన్ను మూతించుకుండా ఆ పనులు కలరాడానికి నువ్వు నా బిడ్డ అని నా సొత్తు అని అందుకే నేను ఒక ఆశీర్వాదంగా నేను తయారు చేసిండు ఆశీర్వాదం మనం ఏం చేస్తున్నాము ఇతరులకు బోధించలేక ఇతరులకు ఆశీర్వాదించలేక బలహీనులైనా కదా బలహీనులయ్యి దూషిస్తా ఉంటాం ఇతరులని దేవుని ఒక ఆశీర్వాదంగా పెట్టినప్పుడు నువ్వు ఎందుకు దూషణ మాట్లాడు వస్తుంది అంటే నీలో ఏముంది దురాత్మ ఉంది ఎదుటి మనిషిని ఎప్పుడు దూషించొద్దు అవమానపరచొద్దు వాళ్ళని ఆశీర్వాదించాలా ఎప్పుడైనా ఎందుకంటే దేవుడిని ఒక ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నీలో నుంచి ఏం రావాలా ఆశీర్వాద వచనము రావాలా ఈ రోజు నీకు దూషమైన మాటలు వస్తుందంటే దురాత్మ నీలో దూరింది ఎప్పుడు దూరుతది నువ్వు అనేకమైన లోకం తట్టు తిరిగినప్పుడే నీలో దురాత్మ దూరినప్పుడు దేవునికి చోటు లేదు కాబట్టి నీలో దూషమైన మాటలు నీలో నుంచి వస్తాయి అసూయ ద్వేష పగము ఈర్ష ఇవన్నీ నీళ్ళ నుంచి ఉంటాయి ఇవి వచ్చినప్పుడు దేవునికి రాజ్యానికి అడుగులే కారు ఎందుకంటే దేవుడు ఓపెన్ గా చెప్తున్నాడు ఇక్కడ నీలో నుంచి ఆశీర్వాదమైన వచనం నీకు కావాలా ఎట్లానగా భూమి మీ తన మీద తరచుల కురియు ఆశ వర్షంలో తాగి ఎవకు ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరుగా ఫలించు అది ఫలిస్తుంది అభివృద్ధి పొందుతుంది విస్తరిస్తుంది ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కానీ నువ్వు దేవుని లాగా కావాలి భూమి ఇతరులు తీసుకొని రావాలంటే ఇవన్నీ దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి నువ్వు విత్తనం వేస్తున్నావు అంటే ఎంతో తగ్గింపు ఉండాలి అందుకే పౌరుడు అంటాడు నన్ను చూసి నేర్చుకోండి అంటాడు క్రీస్తును పోరి నడుచుకోమన్నట్టుగా నన్ను కూడా వెంబడించామంటాడు ఒట్టిగానే అంటాడు ఆ మాట అర్హత లేదు ఆయనకి ఎందుకు అట్లా అన్నాడంటే ఆయన కూడా దేవుని తగ్గట్టుగా సమర్పించుకుంటున్న భూమి తన జీవితాన్ని సమర్పించుకున్న కాబట్టి అందుకే నన్ను పోరి నడుచుకోండి అంటాడు క్రీస్తును పోరి ఎక్కడ నడుచుకుంటున్నారో మీరు కూడా నన్ను పోరి నడుచుకోండి అంటే ఆయన ఎందుకు అట్లా మాదిరి చూపిస్తున్నారంటే మీరు కూడా అట్లా తయారుగా నేను తయారైపోతున్నా దేవుని సన్నిధిలో పర్లోక సంబంధిగా తయారవుతున్నాను కాబట్టి తయారైన కాబట్టి మీరు కూడా ఆ విధంగా తయారు కాని పోలు చెప్తా ఉంటాడు అనేకమైన విషయాలు అందుకే ఆశీర్వాద వచనాలు మనకు అనేకమైన ఉన్నాయి కానీ మనము అనుభవించలేకపోతున్నాం అవి తీసుకోలేకపోతున్నాం ఇతరులకు ఇయ్యలేకపోతున్నాం అందుకే దేవుడు అంటున్నాడు ఆశీర్వాద వచనంగా పొందును అది పొందుతుంది పైరును ఫలించు దేవుని ఆశీర్వాదం పొందును ఆ దేవుని ఆశీర్వాదం మనకి ఇయ్యబడ్డది ఇతరులకు బోధించాలా ఆ వ్యవసాయంలో ను పొలంలో ఒక విత్తనం వేసుకుంటే ఆ పరిశుద్ధాత్మ చేత ఆ కుటుంబం దేవుని తీసుకొని నువ్వు నాటి పనింప చేసుకో ఆ విత్తనం ద్వారా నువ్వు అనేకమైన దేవుని నాటి పనిపచాయి దేవుని దగ్గర కూర్చోబెట్టు అని ఈ లోకం తట్టు సమూహాలు భయంకరంగా భూమి మీద కాబట్టి ఇతరులు అంతా శోధిస్తా ఉంటాయి ఆ వీటితో మనకి ఎప్పుడు యుద్ధమే ఆ యుద్ధంలో మనం ఎప్పుడు వేయించాలంటే మన తంత్రం అన్ని ఎరగాల ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఉంటని ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ వినమే గాని పరిశుద్ధమైన అగ్ని నీలా ఉండాలా ఆ అగ్ని ఉంటేనేది అగ్నికి అవి కాలిపోతాయి ఎప్పుడొస్తారో అగ్ని అన్నప్పుడు నువ్వు పరిశుద్ధం దినం దినం వాక్యం చేత నువ్వు పరిశుతపరచబడినప్పుడే ఆ అగ్ని నీలో ఉన్నప్పుడు ఇతరుల దుష్టాత్తులను కాల్చేవేయగలతో నీ రావు సైతాని సమూహాన్ని తొక్క కూడా నీకు అధికారం ఇచ్చినా దేవుడు ఎప్పుడో ఇచ్చేసింది దేవుడు శిల్వకి మనకు అన్ని అధికారాన్ని కానీ మన బలహీనతన వల్ల మనం పొందుకోక మరి ఇతరుల జయించలేకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దేవుని సందు మనము జాగ్రత్త కలిగి ఉండాలి అందుకే అయితే ఇంకోటి ఏమంటుండో రోమా ఎబ్రి రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము ఎన్నిరో వచనము అయితే ముండ్ల తుప్పులను గచ్చు దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విస్తర్జింపబడి శాపము పొందదగిదను అది ఏమైందంటే శాపంతో అది ఏమైపోయిందంటే పొందుకుంది పొందింది కాబట్టి ఉన్నది తగిన తగినగును తుదకది కాల్చి వేయబడును అందుకే ఇది ఏమైపోతుంది కాల్చి వేయబడుతున్నది ఎందుకంటే దీంట్లో ఏమనంట ముండ్ల పొదలు గచ్చిపొదలు ఇవి పాములని పేర్లని మనం అనేకమైన విషయాలలో వింటా ఉంటాం ఈ నాలుగు గుంపులలో చూడు ఇవి ఏమైనాయంట వాటిని ఏమవుతున్నాయంట అవన్నీ పెరిగిన ఎడల అవి ఎట్లయినట్ట అయితే ముండ్ల దాని మీద పెరిగి పెరిగిన ఎడల ఏవి ఏమేమి అవి పెరుగుతూ ఉన్నాయి పెరుగుతాయి అవి మధ్యలో వచ్చి పెరుగుతూ ఉంటాయి ఆ విశ్వాసుల మధ్యనే ఈ భక్తిహీనులు తయారవుతా ఉంటారు ఎందుకంటే దూషించే మనుషులు దేవుని వ్యతిరేకించే ముంల తుప్పలు గచ్చుపదలు ఎప్పుడు దేవుని బిడ్డలు ఏం చేస్తా ఉంటాయి అణచే వేస్తా ఉంటాయి వాళ్ళని ఏం చేస్తా ఉంటాయి వాళ్ళ గుణాలన్నీ ఏమైనా వెళ్తావి చంపుకొని తీసుకొని పోతాయి అవి దగ్గర నుంచి ఉన్న ఆశీర్వాదాలను మొత్తం తినేస్తే ఈ ముండ్ల తుప్పలు ఏమైనా గచ్చుపదలు ఇవి పాములు తేలు ఇవి ఏం చేస్తుంటే మనిషిని పేడిస్తా ఉంటాయి కదా ఎదగనీయవు ఎప్పుడు మనిషిని ఎప్పుడు తింటా ఉంటాయి ఏ విధంగా తింటే నువ్వు ఏ విధంగానైనా నువ్వు అప్పచెప్తే నీ నీలో నా ఆత్మీదంతా ఏం చేసా బలహీనం చేయనిక ఎప్పుడు రెడీగా ఉంటాయి మన పక్కకి ఇవి ఎరగాలంటే ఎప్పుడు వస్తాయి మన దగ్గరికి ఎప్పుడు ఉంటాయి మన దగ్గర అనేది మనము ఆత్మలో ఉన్నప్పుడు మనకు అన్ని తెలియజేయబడతాయి నువ్వు ఆత్మలో లేకపోతే అవి కొట్టుకొని తీసుకొని పోతాయి నువ్వు అనుకుంటావు అవునా చెప్పింది కరెక్టా నువ్వు వెళ్ళిపోతా ఆవిడితో పాటు అవి మన మధ్యనే తిరుగుతూ ఉంటాయి కానీ ఈ వాక్యం చేత మనం ఏంటి అలా గుర్తెరగాల ప్రతి ఒక్క దాని ఆత్మలో ఉన్నప్పుడే ఇవన్నీ మనము తెలుసుకోగలుగుతావు దేవుళ్ళు ఉన్నప్పుడు ఈ వాక్యము చెప్పని కూడా వంకర చేసుకొని తీసుకొని పోయే ఈ ముళ్ళ తుప్పలు గచ్చుపదలు ఎప్పుడు మనల్ని ఏం చేస్తా ఉంటే పెరగని అవి ఏం చేస్తుంటాయి పెరిగిన ఏడల అది పనికి రాదని శాపము ముంద తగినవి అగునవి సుదకది కాల్చి వేయబడును అవి కూడా అవి కాచి కాల్చివేయబడతాయి అవి తీర్పు దిన్నులు వచ్చినప్పుడు ఏమవుతాయి కాల్చివేయబడతాయి ఎందుకంటే వాళ్లకు అసూయ ద్వేషము పద అవి ఎదగవు ఎదిగ వారిని కూడా ఎదగనీయవు అవి ఎక్కడ పరలోక రాజుని పోవు పోయే వారిని కూడా పోనీయకుండా అడ్డగించే ముండ్ల తుప్పలే ఎందుకంటే తన బిడ్డల మధ్యలో ములుచుకొని ఉంటాయి ఇవి ఎప్పుడు కాల్చుకొని ఉంటాయి కానీ ఇవన్నీ మనం వాక్యంలో చూసుకుంటూ ఉండాలా ఎవరు చెప్పిన వాక్యము ఎవరు చేస్తున్నా కూడా ఎవరు ఏ విధంగా ప్రార్థించినా మనం ఇవన్నీ ఆత్మలో ఎదుగుతుండాలా దేవుళ్ళ వర్షిప్లో ఉండాలా దేవుని భాషలో మాట్లాడాలా ప్రభు నేను ఒక దగ్గరకు వచ్చే మరి వాక్యం చెప్పబడుతుంది మరి ఇది ఏ విధమైనది ఇది ఏ విధంగా తెలుసుకోవాలి నువ్వు మాట్లాడదేవాళ్ళ నువ్వు దేవుడు మరి ఆయన వాక్యం చెప్తున్న ఏ విధంగా చెప్పగలుగుతుంది ఇందులో కూడా ఎన్నో మోసాలు ఉంటాయి కదా ఎన్నో మోసాల నుంచి వేరే వికరణ వేసుకొని ఉంటాయి కదా తోడల్లాగా మన మధ్యలో సంచరిస్తా ఉంటాయి కదా మనమేమనుకుంటాం అవును చెప్పింది అది కరెక్టే అని మనం మోసపోతా ఉంటాం చూడు ఆ విధంగా మనలో ఉన్న ప్రతి ఒక్కటి బలహీనం చేయనికీ వస్తా ఉంటాయి ఈ పౌలు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్న సంఘంలో ఈ సంఘము దేవుళ్ళ ఎదిగినది మరి దివ్య వాక్యంలో ఎదిగింది దేవుళ్ళు వెలిగింపబడ్డది సడన్ గా పడిపోతా ఉన్నది గుర్తిస్తా ఉన్నారు ఎందుకు ఆ సంఘంలో పోతే ఆయనకు ఆత్మీయ విధానం ఉంది కాబట్టి దేవుని పర్లోక సంబంధి కాబట్టి ఈయన ఏం చేస్తుంటో తెలుసుకున్నాడు ఇవన్నీ విషయాలు ఇక్కడ ఏం జరుగుతుంది సంఘంలో మనం కూడా ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా బోధిస్తున్నా మనం ఇవన్నీ గుర్తెరగాల ఈ విధంగా ఏ విధంగా ఉన్నాడు ఈ విశ్వాసం ఏ విధంగా ఉన్నాడు ఈ కాపరు ఏ విధంగా ఉన్నాడు ఇవన్నీ గుర్తెరగాల మనం గుర్తెరగకపోతే మనకు వాళ్ళకు దానికి బానిస అయిపోతాం వాడు చెప్పిందే కరెక్టాన్ని మోసపోతా ఉంటాం పడిపోతా ఉంటాం మనకిచ్చిన ఆశీర్వాదాలని పొలగొత్తుకుంటాం దేవుడు ఇచ్చే మనం అన్ని పోడగొట్టుకుంటాం ఈ విధంగానే పోడగొట్టుకొని మన దేవుడు నాకు ఏం చేస్తుందని దేవుని దగ్గర విరుద్ధమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం అందుకే నేను దేవుడు మరి దేవుడు పశు దాతలో ఉన్నప్పుడు మా సైతాంత అంతలో మనం ఎరగాల ఇవాడు ఏ విధంగానైనా వచ్చి ఏ వారిని కూడా సైతం మోసపుస్తా ఉంటాడు వాక్యం చేత ఇక్కడనైనా మనం జాగ్రత్త కలిగి ఉండాలా ఈ వాక్యం ఎక్కడ రాయబడ్డది ఎక్కడ రాయబడ్డది దేవుడు ఎందుకు ఇటు రాసిందో నువ్వు దేవస్థిలో నీ కనబడకపోయినా నువ్వు ఆత్మలో ఉండి మోకానించి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు తేటగా బయలుపరుస్తా ఉంటాడు ఆ రాత్రి నువ్వు ఎప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు కదా ఆది కాండ నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉండి తన బిడ్డలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ మనం ఆయనకు చోటు కదా ఎప్పుడు బలహీనులకే మనం చోటిస్తాం కదా దేవుడు వాక్యానికి మనం చోటు ఇయ్యము పడిపోతా అదేక విషయాలలో ఇట్లనే తప్పిపోయి పరలోక సంబంధం మనకి ఏది కూడా అర్థం కాకుండా వాడు మోసపుస్తా ఉంటారు ఇప్పుడు జరగబోయేటి అన్ని ఇవే జరుగుతున్నాయి మనకి ఇప్పుడు జరిగేటి అన్నీ ఈ అంతర్జినాల్లో భయంకరమైన మోసం జరగబోతుంది ఇప్పుడు భూమి మన కుటుంబం కాపాడబడాలా మనము కాపాడబడాలా ఇతరులు కాపాడబడాలా తెలియజేయాలి ఈ రోజు వెళుతున్నామో వాళ్ళని దేవుని సంతతికి తీసుకొని రావాలా దేవుని సన్నిధిలో నాటేయాలా ఆ చూడు దేవుని సంది దేవుని సంతృధితి చెప్పాలా చాలా మంది ఇట్లాగనే పరోలోకమైన సంబంధాలన్నీ దేవుడి దగ్గర ఆత్మలు పొందుకొని భాషలు మాది పరులోక సంబంధం చూసుకొని పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నుంచి తీసుకొని రావాలి ఆత్మలని అంటే మరి అక్కడ అనేకమైన దయ్య దుష్ట ఆత్మలు ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద దయ్యాలు కూర్చొని ఉన్నాయి ఎక్కడ కూర్చొని అంటే మనుషులునే కూర్చొని ఉన్నాయి అవి సంఘాలా కూర్చొని ఉన్నాయి మంచిగా మనుషుల మధ్య వాళ్ళు చెప్పినది కరెక్ట్ అయిపోయింది వాడు అన్ని పొడగొట్టుకుంటూ ఆ విధానాన్ని పర్వకమైన సంబంధాన్ని ఇప్పుడు దుష్ట ఆత్మలన్నీ ఎక్కడ లేవు మనం అన్య జనులనేవి విగ్రహాదికులు అంటాం కానీ ఇప్పుడు భయంకరమైన దయ్యాలు ఎక్కడైనా ఉంటాయి సంఘాలనే దేవుని బిడ్డల మధ్యనే వివాసం చేస్తున్నాయి దాని నుంచి మనం విడుదల చేసుకొని రావాలంటే మనం ఎంతో పరిశుద్ధంగా ఉంటేనే దేవునికి అది ఇయ్యగలుగుతాడా వరం వారిని తీసుకొని రావాలా వాళ్ళు కూడా తీసుకొని వస్తే వాళ్ళు కూడా దేవుడు దేవుని రాజ్యాన్ని కట్టబడతారు దేవుడు సంటం నాటి వేయగలుగుతాము ఇవి దుష్ట వారిని తీసుకొచ్చే లోపల వాడిని ఎప్పుడైతే ఆ దుష్టాత్మ నుంచి మనం ఎప్పుడైనా తీసుకొని వస్తామో ఆ కుటున్న దుష్టాత్మం అనుకోతా ఉంటది ఎన్నో సార్లు కొన్ని విషయాలు నేను వాడు పడిపోయినాడు కదా అన్ని తెలుసుకున్నాడు ఆత్మలో ఉన్నాడు భాషల్లో ఉన్నాడు కానీ వాడు వాక్యంలో తప్పిపోయింది కదా వాడికి ఎందుకు తెలియజేయదామంటే దేవుడు నాకు ఇది ఎన్నో దురాత్మ ఏ విధంగా ఏ విధంగా వస్తుండే వాడిని ఏదో విధంగా ఎదిరిస్తు ఎదిరిస్తుంది ఇది నాకు అర్థం కాకపోతే ఎందుకు దేవుడు బిడ్డనే కదా ఈమె దేవుడు కుమారుడే కదా సేవకుడే కదా ఎందుకు వీళ్ళ దగ్గర కోటి ఎందుకు ఈ విధంగా అవుతుందని ఎన్నోసార్లు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు నేను ఇది ఎన్నోసార్లు చూడగలిగిన అంటే వాళ్ళు దురాత్మను మళ్ళీ దేవుని ఆరాధననే మళ్ళీ అదరే సుతమైన పాట పాడిన దేవుని ఆరాధన చేసిన వాళ్ళు మళ్ళా మరి దేవుళ్ళ ఉన్న వాళ్ళు ఎందుకు దుష్టాత్మ ఉంటుంది వస్తే దాన్ని పరుమి కొట్టేదాన్ని నేను ఆ ఆత్మని వాడు ఎన్నోసార్లు ప్రయత్నించేవాడు దుష్ట ఆత్మ ఎందుకంటే ఈ రోజు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా అనుభవం లేన సంగతి నాకు అస్సలు తెలియనే తెలియకపోతుండే ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ కూడా ఆరిపోతున్నానేమో ఇది ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేస్తా ఎందుకంటే వాళ్ళకు బోధిస్తా కదా అక్కడ దురాత్మలు ఉంటాయి కదా వాళ్ళ నుంచి మనం తెలియదు వాళ్ళతో పాటు వీళ్ళ ఏం డబ్బా కదా వీళ్ళకు సత్యమైనది ఎట్లా చెప్పాలని మనము ఒక మన దేవుడు పరిశుద్ధాత్మ చెత్త మనము అభిషేకింపబడి ఎప్పుడైతే మనం కరెక్ట్ గా సత్యం గ్రహించి వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు వాళ్ళలో దుష్టార్థం ఈజీగా కనబడిపోతుందే అది ఆటోమేటిక్ గా వాడు ఏదో ఒక దొంగతనం జైలికి వస్తాడు రూపకంగానే నేను ఎన్నోసార్లు చూసినా వాడు ఎంత తరుమత చంపేస్తుటిని వాడిని ఏదో ఒక విధంగా చంపుతుటిని నేను ఇంత వెతుకుతుంటుని వాడిని వాడు ఎక్కడి నుంచైనా నాకు తెలుసు అని ఇది చూపించిన ఎన్నోసార్లు తర్వాత నాకు వాక్యం చదువుతుంటే నాకు అర్థమైపోతున్నా అవును దేవుడు ఇవన్నీ తెలియజేస్తా ఉంటాడు దేవుని ఆత్మలో ఉంటాని అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా దీనికి తగ్గట్టుగా నాకు ఆత్మ రావాలి ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకుంటే కాదు ఇది అగ్ని అభిషేకం ఉంటదే వాళ్ళని తొక్కుతా వాళ్ళని తీసుకొని రాగలుగుతాను వీళ్ళకి ఏదో ఒక సాక్ష్యం ఇయ్యగలుగుతాను నేను ఎంతోగాని ప్రార్థన దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నాకు అన్ని దేవుడు అన్ని బయలుపరుస్తా ఉన్నాడు నాకు ఇది ఈ పౌరులు చెప్తుంటే నాకు అర్థం రాకపోయేది కొన్ని విషయాలలో మాటలు చెప్తుంటే ఇది ఏంటి ఇట్లా ఉంది కదా వాక్యము మనం యథావిధిగా చదువుకొని పోతే అర్థం కాదు ఎందుకు రాస్తాడంటే ఇది తప్పిపోతా ఉంటది దేవుని బిడ్డలు సంఘాలు ఎందుకు తప్పిపోతాడంటే ఈ లోకం ప్రతి ఒక్కటి ఏది చేసే తప్పిపోతావు అందుకే ప్రతి ఒక్క దాంట్లో నువ్వు వెలిగింపబడ్డవా దేవుని పరిశుద్ధాత్మలో ఉన్నవా నీ కృపవరాలు ఉన్నాయా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా వాడు ఏదినైనా వాడు శక్తులతో నేసుకొని వచ్చేస్తాడు వాడు చిన్న దాంట్లో కూడా నువ్వు కొడగొట్టుకోవద్దు ఏది కూడా వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు నీ బాలు నేను వదిలిపెట్టినా పర్వాలేదు ఎందుకంటే దేవం చూసుకొని ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు జయించగలుగుతావు ఇది నేను చూడగలిగిన కాబట్టే మీకు చెప్పగలుగుతున్నా అందుకే మనము జాగ్రత్త కలిగి జయం సన్నిధనం మనము ఉండాలా కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మరి ఇతరులకు తెలియజేయాలా కాబట్టి మనము ఏముండాలా అందుకే నిర్జమైన క్రియలు విడిచిపెట్టి మనం మార్మల్స్ పొందినం ఏసుకృష్ణ దాటినం పొందినం ఆ రక్షణ కవచన మనము ధరించుకోవాలా ఎటువంటి పాపంలో కూడా ఉండనికి వీల్లేదు ఈ చిన్న వాక్యము దేవుడు జీవించిన దాకా ప్రార్థిస్తాం సూత్రం అయినా పరిశుద్ధిడ జీవంగర దేవానికే వందనాలు ప్రభా ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు మరి పౌరుడు మరి మాట్లాడుతున్నాడు ప్రభా ఈ రోజు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం మరి పాపంలో జీవించకుండా మేము పరిశుద్ధపరచబడాలా తండ్రి మాలో ఎటువంటి నిర్జీవ క్రియ అంటే క్షమించండి నాయనా కడగండి ఈ యేసుకృష్ణ పరిశుద్ధ ఆత్మ అజ్ఞాభిషేకం దయచేసి ఈ పనుల కన్నా సంబంధం ఇంకా మాకు బయలుపరిచి మీరు రాకడకై శుద్ధపరచుకొని అనేక మంది సందికి తీసుకొని రావాలా దేవానికి వందనా చెల్లిస్తున్నాం నాయన వాక చెత మీరు మాట్లాడినారు ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు బయలుపరిచి కొత్త కుటుంబం సిద్ధపరుచుకోమని వేడుకుంటున్నాం రైతులాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ వందనాలు చిన్న ప్రార్థన స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నాయన వాక్యం మాట్లాడిన దేవ నా తండ్రి మామూలు మేము సర్చ్ చేసుకోవాలా వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నావు అవును ప్రభు మీ వాక్కులు మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయన అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా మేము ఉండాల తండ అట్టి ధన్యత మాకు అనుగ్రహించండి మీ ఆత్మ నడిపింపుతో నా తండ్రి అనేకులకు నీ ప్రకటించి నాయన నేను గనపరచలాగిన సహాయం అనుగ్రహించను మరి మీ నామానికి మైము చెల్లిస్తుంటున్నాం తండ్రి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభావ రాని వారి రాని వారిని కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము దేవుడు నడిపించునుగాక ఆమెన్ ప్రైజ్లాడు సిస్టర్స్ అందరికి వందనాలు సిస్టర్ ప్రైజ్లా